అప్పుడు అతనికి ఇద్దరు భార్యలు కావాలన్నాడు అంబిక అంబాలిక ఇద్దరిని తీసుకొచ్చి వివాహం చేశాడు అంబ సంగతి పరప్రస్థాన్ని పక్కన పెడదాం దాని సంగతి కూడా ఒక చోట వేరే ఇందులో వస్తుంది ఇద్దరు భార్యలతో చిత్రాంగదుడు సంసారం చేస్తూ ఉండగా ఒక యుద్ధంలో మరణించాడు అక్కడికి ఈ కౌరవులు పాండవులు లేరు భీష్ముడు తన ప్రతిజ్ఞని భంగం చేసుకొని రాజ్య పరిపాలన చేసుకొని ఉండొచ్చు మరి కురువంశానికి వంశాంకురం కావాలి అన్నప్పుడు ఇప్పుడు చిత్రాంగదుడు విచిత్ర వీరుడి కోసమే కదా అతను త్యాగం చేసింది వాళ్ళే చనిపోయాక సత్యవతి కూడా తల్లి ప్రార్థించినప్పుడు నీ ప్రతిజ్ఞకి కాలం చెల్లింది నేను అనుకున్న దానికోసం చెప్పాను మీరుతో ప్రతిజ్ఞ బాగుంది ఇప్పుడు దాని అవసరం లేదు నా ఇద్దరు పుత్రులు మరణించారు కాబట్టి నువ్వే దేవర న్యాయంతో అంబికకి అంబాలికకి గర్భాన్ని తీసుకురామని చెప్పాను నేను భీష్మ ప్రతిజ్ఞ నేను వినను అన్నాడు అయినా కురు సామ్రాజ్యాన్ని కాపాడుతూ అతని ప్రతిజ్ఞలో భాగం కురు సామ్రాజ్యం అంటే ఏంటి కురు అంటే కర్మ కర్మ అంటే అన్నమయ కోచంతో జరిపేటువంటి కర్మ ఆ కర్మనే నేను కాపాడుతాను అన్నాడు భీష్ముడు ఎలా మహాకారణం అయ్యాడు అంటే అతనే కనుక ఉంటే సత్సంతానం పుట్టేవాళ్ళు ఆ కౌరవ సామ్రాజ్యం చక్కగా జరిగిపోయింది అతను తప్పుకోవడం వేదవ్యాసుని పెంచాడు వేదవ్యాసుడు చేసి చేయినవాడుగా దేవరన్యాయం అంటే లేని ఎరుకతో లేని ఎరుకతో తన బాధ్యతని తల్లి సత్యవతి ఆజ్ఞాపించింది కదా అని ఆ వ్యవహరించటంలో అక్కడ దాసి ఉన్నదా రాణి ఉందా ఏ రాణి ఉంది అనేది కూడా చూడదు మొదట్లో వీళ్ళకి ఇష్టం లేక దాసిని పంపించినప్పుడు ఆమె ద్వారా విద్రుడు పుట్టాడు మళ్ళీ వ్యాసుల వారిని బతిమాల్కున్నారు ఆయన మళ్ళీ కావాల్సి వచ్చింది ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది ఒక రాణితో వెళ్ళేసరికి పెద్దవాడు ధృతరాష్ట్రుడు అంధుడు పుట్టాడు అందుడికి రాజ్యాధికారం లేదు అని మళ్ళీ పిలిచాడు మూడోసారి వచ్చినప్పుడు పాండురాత్రు పుట్టాడు తను మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకుంటాడు ఈ సంగత్వంలో అతను శృంగార శృంగార వాంఛ కాని కనీసం దేవరన్యాయం అంటే లేనేరుకగా చేసేటువంటి పనిది ఎరుకతో చేసిన పని కాదు ఆస్వాదిస్తూ చేసిన పని ఏదైనా ధృతరాష్ట్రుడు పాండురాజు ద్వారా ద్వారా కౌరవులు పాండవులు వచ్చి ఈ యుద్ధం జరగడానికి వ్యాసుల వారు కారణమే ఆ దేవరన్యాయం ద్వారా లేనేరుకతో చేసినా కూడా ఆయన కారణమే భీష్ముడేమో తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఈ గుడ్డివాళ్ళు పాండురోగం వాళ్ళు పుట్టకుండా అతను ఒక సత్సంతానాన్ని పుట్టిచుండేవాడు అలా కాకుండా ఈ రకంగా జరగటం ఒక విధి ఏదేమైనా భీష్ముడు కూడా తన వ్యక్తిగత ప్రతిజ్ఞకి కట్టుబడి లోబడి ఈ కౌరవులు పాండవులు ఈ రకంగా రావటానికి కారణమయ్యి కాబట్టి ఇద్దరూ ఒకళ్ళు ఎరుకతో కారణమయ్యారు ఒకళ్ళేమో లేన ఎరుకతో కారణమయ్యారు ఎరుకతో కారణమైన వాడేమో భీష్ముడు లేన ఎరుకతో కారణమైన వాడు వేదవ్యాసుడు ఇక్కడ చూడండి వేదమూర్తి శ్వాస చితాభాసుల మిశ్రత్వ మహాకారణము వేదవ్యాసుడని గుర్తింపవచ్చును శ్వాస చితాభాసులు అంటే ఏంటి అజ్ఞానం లేదు శ్వాసేమో కేవల కుంభకం చిదాభాసుడు అంటే యథార్థ నేను శుద్ధంతక్రిన ప్రతిబింబ నేను కాబట్టి ఇక్కడ ఎరుక అనేది లేదు లేని నేనిది లేని నేని ద్వారా కేవల కుంభక యోగంలో లేనేరుకతో తల్లి ఆజ్ఞని పాటించిన వాడు ఏదేమైనా కానీ దానివల్ల కౌరవులు పాండవులు రావడం జరిగింది ఈ పాండవులేమో సత్వగుణ వృత్తి రూపలు ఈ కౌరవులంతా కూడా అవిద్యా వృత్తి రూపలు ఇక్కడ ఒక జ్ఞానం అనేది వ్యక్తిగతంగా మనలో జరుగుతోంది ఒక అజ్ఞాని మానవుడు ధృతరాష్ట్రుడు మన మీద ఎప్లై చేసుకుందాం పిండాండల్లో మలిన మనస్సుగా ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు అతనికి అజ్ఞానం దుర్యోధనుడు ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి అవి వృత్తులన్నీ ఆ దుర్యోధను యొక్క సోదరుడు ఇప్పుడు సాధన చెయ్యాలి ఈ మలిన మనస్కుడైనటువంటి ధృతరాష్ట్రుడికి ప్రజ్ఞాచక్షుడు అనే పేరు ఉంది అంటే ముముక్షత్వం ఉంది కాబట్టి ఈ జీవుడికి కూడా ఈ మలిన మనస్సు ఉన్నటువంటి నేను నాకు కూడా ముముక్షత్వం వచ్చింది ముముక్షత్వం వస్తే నేనేం చేయాలి సత్వగుణంలోకి మారి తమో రజ వదిలేసి తమో రజగుణాలు రెండు ఆ కాబట్టి అవిద్యాదోషంతో వచ్చినటువంటి వృత్తి